कोई प्रत्येकम सत्कार्य प्रस्ताव वी आ सत्कार वारी की वार ओक स्थापड़ू उटाई जी उदाहरण को सूर्य अन्फा गमन इनमीनू नीन इधा वजिल निश्चय में विश्वास एवरंटे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 వరిజ్ కున్ కరీం మరియు ఎంతో గౌరవప్రదమైన ఆహారం వారికి ప్రసాదించడం జరుగుతుంది ఇక ప్రవక్త మహానీయ మహమ్మద్ సలహు అలైవస్లం వారి హదీతుల్లో ఏ సత్కార్యాల ప్రస్తావన అయితే వచ్చిందో స్వర్గాలలో మన స్థానాలు పెరగడానికి వాటిలో కొన్ని విషయాలు మనం కూడా విందాము అలాంటి సత్కార్యాలు ప్రత్యేకంగా ఆచరించే ప్రయత్నం చేద్దాము ఇబినే మాజాలో వచ్చిన హదీథు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు ان في الجنه 100 درجه سورغم लो 100 स्थानालु उन्नाई ما بين كل درجتين كما بين السماء والارض وك स्थानम नुंडी मरो स्थानम मध्येलो भूम आकाशाला मध्येलो उन्नंत व्यत्यासमुंदी अंत दूरम उन्दी अल्लाहू अकबर والفردوس اعلى الجنه فردوس ఇది స్వర్గంలో అతి ఉన్నతమైన స్థానంలో ఉంది ఓ సతుహ మరియు మధ్యలో ఉంది వ ఫో హు ఔర్ అర్షుర్ రెహ్మాన్ దానిపై రహ్మాన్ యొక్క అర్ష ఉంది మీరు అల్లాతో స్వర్గాన్ని కోరుతున్నప్పుడు ఫిర్దోస్ని కోరండి ముసనద్ అహ్మద్ మరియు అబుదావు త్రివిధిలో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం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 मन मन साना इलाट पुण्यात्म तयारे भाग्यम मन को प्रसाद मरी मन सब तलु चल तरवा मरचिपो वारी स्थापन पेत उ की इलां दुआल उड़े सद्भाग्य प्रसादा महाशिवरा स्वर्ग मन स्थापे हदीतुन मन विनि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 అంటే నఫిల్ నమాజ్ ఎంత ఎక్కువగా చేయగలిగితే చేస్తూ ఉండు ఫస్ అలి హి సజ్దన్ నీవు ఎప్పుడెప్పుడు అల్లాహొరకు సజ్జా చేస్తావో ఇల్లాహుబి అల్లా దాని మూలంగా నీ యొక్క స్థానాన్ని పెంచుతాడు మరియు నీ యొక్క పాపాన్ని తుడిచివేస్తాడు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 मुसली विश्वास पै उ सत्कार उ यवन वयस अल्ला प्रसादी स्वर्ग प्रवेशिंजेस्ट इंका महाशिवल स्वर्ग इलाट अवांछनीय विषयाल उ अक् स्वर्गवासूफ ना शबाबुहम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 मरको विषया तरवा भाग में तेसकदा आ तरवा इलां स्वर्गम प्रवेश विश्वास मरी सत्कार अवसरमो कोई विषय प्रस्तावना गुनाई मरको प्रत्येक विषयालो इलांट्री चूस्त उ अल्लाह तल मन अर इलांट स्वर्ग प्रवेशग्यम प्रसाद असलामकुमरहि वा